కలసి హజరత్ ఆదమ్ అలీ మనందరి తండ్రి ఆది మానవుడు ఆదం అలీ వద్దకు వెళ్తారు ఓ నాన్న అల్లాహ్ మిమ్మల్ని స్వయంగా తన శుభ హస్తాలతో పుట్టించాడు ఆత్మ మీలో మరి నిన్ను స్వర్గంలో నివసింప నివసింపజేశాడు మేము ఈరోజు ఇంత కష్టతరంలో ఉన్నాము ఈ దీర్ఘకాలాన్ని భరించలేక నానా రకాల ఇబ్బందులకు గురి అవుతున్నాము మీరు అల్లా ఎదుట సిఫారసు చేసి అల్లాహ్ త్వరగా తీర్పు చేయడానికి రావాలి అన్నట్లుగా కోరండి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 అల్లా ఎదుట సిఫార్సు చేయడానికి ఒప్పుకోవడం లేదు నేను దానికి అర్హుణ్ణి కాను నాతో జరిగిన పొరపాటు వల్ల నాకు ఈరోజు అల్లా యొక్క ఆగ్రహానికి గురి అవుతానన్న భయం ఉంది ఈరోజు అల్లాహుతాల నన్ను క్షమించి నన్ను మన్నించి నేను సురక్షితంగా ఉన్నానంటే ఇదే ఎంతో గొప్ప విషయం ఆనాటి భయం ఎలా ఉందో గమనించండి మహాశివులారా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 దయామయా దైవ ప్రవక్త సర్వమానవాలి వైపునకు కారుణ్యమూర్తిగా పంపబడిన ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలీహి వసల్లం వారి వైపునకు పంపుతూ మీరు ఆయన వద్దకు వెళ్ళండి అల్లాహు తాల ఆయన పూర్వపు మరియు వెనుకటి పాపాలన్నిటినీ కూడా మన్నించేశాడు మరియు ఆయన్ని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 వాటిని కూడా తెలుసుకొని వాటికి కూడా మనం సిద్ధముండే ప్రయత్నం చేయాలి ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలీ వసలం అంటారు నేను దానికి అర్హున్ని కానీ వెంటనే తనిష్టానుసారం సిఫారసు చెయ్యలేరు ఎందుకంటే ఆనాటి పరిస్థితి ఎలాంటిది లాయత కల్లమున్ దైవ దూతలు ప్రవక్తలు అందరూ ఆ మైదానంలో నిలబడి ఉన్నారు ఏ ఒక్కరూ కూడా నోరు విప్పి మాట్లాడలేరు ఎప్పటి వరకైతే అల్లాహ కరుణామయుడైన అల్లా యొక్క అనుమతి రాదు ఆ అనుమతి వచ్చిన తర్వాత కూడా వకాల స్వవాబా సరి మాట సత్యమైన మాట మాత్రమే వారి నోట వెళ్ళుతుంది ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం ఆ తర్వాత అల్లాహ్ అర్ష్ కింద సజ్దాలో పడిపోతారు సహిబ్ఖారిలో వచ్చిన హదీర్ ప్రవక్త సలల్లాహు అలీ వసల్లం తెలుపుతున్నారు చాలా దీర్ఘ సమయం వరకు నేను సజ్దాలో ఉంటాను అల్లాహొక్క పొగడతలు అల్లాహొక్క ప్రశంసలు అల్లా యొక్క స్థుతులు స్థుతిస్తూ ఉంటాను ఆ సందర్భంలో నేను అల్లాహొక్క స్థుతులు ఏ ఏ విధంగా స్థుతిస్తానో ఆ సందర్భంలో అల్లాహ నాకు వహీధారా తెలియజేస్తాడు సేపటి వరకు సజ్జాలో ఉన్న తర్వాత యా మొహమ్మద్ ఇర్ఫ్ వసల్ తుత వష్ అని అల్లా వైపు నుండి మాట వినబడుతుంది ఏంటి భావం ఓ మొహమ్మద్ నీ తల ఎత్తు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 నిర్ణయించడం జరుగుతుంది ఈ విధంగా ప్రవక్త మహానీయ మొహమ్మద్ సల్లల్లాహు అలీ వసలం మరోసారి సజ్జాలో పడిపోతారు అల్లా యొక్క స్థుతులు స్థుతిస్తారు ప్రశంసలు చెల్లిస్తారు ఈ విధంగా అల్లహరబ్బుల ఆలమీన్ ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం వారి యొక్క సిఫారసును అంగీకరించి ప్రజల మధ్య తీర్పు చేయడానికి హాజరవుతాడు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 దానికి ఇంకా వేరే కొన్ని సందర్భాలు కూడా ఉన్నాయి అయితే ఈ మైదానంలో అల్లా తీర్పు గురించి రావాలి అని ఏ సిఫారసు అయితే ప్రజలందరూ ఆదమ్ నూహ్ ఇబ్రాహీం మూసా ఈసా అలహీము సలాత్తు వస్లిం వారితో కోరడం జరిగిందో వారు నిరాకరించారో తర్వాత ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలీ వసల్లం సరే మంచిది నేను దాని అర్హున్ని నేను అల్లాహెదుడ్డ సిఫారసు చేస్తాను అని అర్ష్ కింద సజ్జాలో పడిపోతారు తర్వాత సిఫారసు గురించి ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లంకి అనుమతి లభిస్తుందో ఈ సిఫారసును సిఫారసులు ఎన్ని రకాలుగా ఉన్నాయో ఎన్ని సందర్భాలలో ఉన్నాయో వాటన్నిటిలో అతి గొప్ప సిఫారసు దీని యొక్క అర్హత ప్రవక్త మహానీయ మొహమ్మద్ సల్లాహు అలీ వసల్లం తప్ప ఇంకా వేరే ఎవరికీ లభించదు మరియు ఈ సందర్భంలో ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలీ వసల్లం వారికి ఏ సిఫారసు ఇవ్వడం జరిగిందో సిఫారసు స్వీకరించడం జరుగుతుందో దానినే ఖురానే మజీద్లోని ఆయత్ సూర్య ఇస్రాలో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 ఇది నీ అదనపు నమాజ్ నఫిల్ నమాజ్ అసక రబ్బుక మకామం మహ్మూద ఈ విధంగా అల్లాహుతాల మీకు ప్రశంసింపబడిన ప్రశంసించదగిన ఆ గొప్ప స్థానానికి నిన్ను చేర్చుతాడు మకామ మహ్మూద మకామ మహమూదా అని ఏదైతే అనబడిందో అంటే ప్రశంసించదగిన స్థానం అని దీని గురించి సహైబుఖారిలో హీస్ ఉంది హదీస్ నంబర్ పదిహేడు నలభై ఎనిమిది ప్రవక్త మహానీయ మొహమ్మద్ సల్లల్లాహు అలీ వసల్లం తెలిపారు ఆనాడు ప్రజలందరూ ప్రవక్తల వెంట్ర వెళ్ళి మీరు సిఫారసు చేయండి అని కోరుతారు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 ఆ సందర్భంలో ప్రవక్త సలల్లాహు అలైవసలం వారి యొక్క సిఫారసును పొందడానికి ఇహ లోకంలో ఏదైనా సత్కార్యాలు ఉన్నాయా ప్రవక్త సలల్లాహు అలైవసం తెలిపారు ప్రళయ దినాన నా సిఫారసు పొందే అదృష్టవంతుల్లో ఒకరు మాలిన్ కల్బి ఎవరైతే లాహా ఇల్లల్లా తన మనసుతో మరియు స్వచ్ఛమైన మనసుతో చదువుతారో అంటే ఏమిటి తో పాటు ఇంకా ఎవరిని కూడా ఆయన ఆరాధనలో ఎలాంటి భాగస్వామిగా చెయ్యరు ఆ తర్వాత నమాజులను స్థాపించడం నమాజ్ కంటే ముందు అదా ఏదైతే అవుతుందో దాని యొక్క సమాధానం పలకడం ప్రవక్త సల్లల్లాహు అలం తెలిపారు సహీ బుఖారిలోని హదీద్ ఎవరైతే అదా తర్వాత ప్రవక్త మొహమ్మద్ సల్ అలా అలైస్ల్లంపై జరువు చదువుతారు తరువాత అల్లాహుమ్మ అని చదువుతారో ప్రళయ దినాన వారికి నా సిఫారసు లభిస్తుంది అని ప్రవక్త సలల్లాహు అలి వసలం తెలిపారు అయితే ఇలాంటి సత్కార్యాలు చేస్తూ ఉండే ప్రయత్నం చెయ్యాలి మరికొన్ని విషయాల గురించి ఇన్షాల్లా మనం వేరే సందర్భాలలో తెలుసుకుందాము అల్లాహుతాల ఆ పరలోక దినాన దీర్ఘకాలంలో ఏ సిఫారసు ప్రొక్త సలల్లాహేస్లం వారికి చేయడానికి అనుమతించడం జరుగుతుందో ఆ సిఫారసు మనం కూడా పొందేటువంటి సద్భాగ్యం ప్రసాదించుగాక జుజాకుముల్ హుఖైరా అసలాం అయికం వరహమూల వబర్కూ